రి ఓం గణానావామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సీద్రీమహాగాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా సంయమ్యా మనోహృది నిరుధ్యూర్ధ్యాయాత్మనః ప్రాణం ఆస్థిధారణా ఇది చాలా పెద్ద సమాచారం యోగ ధారణం ఆస్థిత జీవితంలో ఈ యోగము యొక్క ధారణ ధారణ అంటే నిలబెట్టుట అంటే ఏకాగ్రతను యోగశబ్దానికి సాధనము అని ఈశ్వరునితోటి సమ్మేళనము అని కమ్యూనియన్ అలాగే మనస్సు యొక్క ఏకాగ్రత అని ఇన్ని అర్థాలు కూడా యోగ శబ్దానికి మనకి సందర్భాన్ని బట్టి వస్తాయి సో మనస్సుని ఆ ఏకాగ్రతలో నిలబెట్టుట దాన్ని యోగధారణ ఈ యోగధారణని అనుష్ఠించువాడు ఆస్థిత అంటే అనుష్ఠించువాడు ఇది జీవితంలో పెద్ద విషయం దీనికి ఒక రకమైన శ్రద్ధ ప్రేమ ఉండాలి మామూలుగా మనము లౌకికమైన కర్మలని చేయటంలో ఉత్సాహంగా ఉంటాం మనిషి ఆ కర్మ ప్రవాహంలో ఉంటాడు అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండటము ఇప్పుడు చూడండి మనిషికి కర్మేంద్రియాలు ఉన్నాయి కాబట్టి కర్మ చేయచ్చు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకుంటూ ఉండొచ్చు ఆ మనస్సు కాబట్టి సంకల్పిస్తూ ఉండొచ్చు ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఆ మనస్సు కాబట్టి సంకల్పిస్తూ ఉండొచ్చు మరి తాను మరి తా ఇవన్నీ ఉపకరణములు సాధనములు వీటన్నిటినీ వాడుకుంటూ వీటికంటే విలక్షణంగా నిలిచి ఉండే తాను ఇప్పుడు మన జీవితం ఎలా తయారవుతుందంటే తాను విస్మరించేసి దాన్ని సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో ఆత్మవిస్మృతి తాను మరుగున పడిపోతుంది ఈ ఉపకరణాలన్నీ కూడా ఓ హోరహోరిగా అల్లకల్లోలంగా నడిచిపోతూ ఉంటాయి మనస్సేమో అలా పిచ్చి కోతిలాగా సంకల్పాలు చేస్తూ ఉంటుంది ఇంద్రియములు అలా పని చేస్తూనే ఉంటాయి కళ్ళు చూస్తూనే ఉంటాయి చెవులు వింటూనే ఉంటాయి నాలుగు ఆస్వాదిస్తూనే ఉంటుంది టీవీ ముందు కూర్చుంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్ని ఇంద్రియాలు కవర్ అయిపోతాయి టీవీ ముందు కూర్చుంటే చిప్స్ మింగుతూ ఉంటాయి నాలుగు పని నాలుగు చేస్తూ ఉంటుంది కళ్ళు పనిచేస్తూ ఉంటాయి చెవులు పనిచేస్తుంటాయి పక్కన అగర్బత్తి వెలిగిస్తే ముక్కు పనిచేస్తూ ఉంటుంది చలేస్తే కప్పుకును లేకపోతే ఫ్యాన్ ఏదో పెట్టుకున్నా లేకపోతే ఏసీ పెట్టుకుంటే చర్మానికి కూడా సరిపడింది ఐదు ఇంద్రియాలు వర్కౌట్ అవుతూ ఉంటాయి ఇలాగే ఇంద్రియములను అలా నిరంతరంగా యాక్టివ్గా పెట్టేసి మనస్సును యాక్టివ్గా పెట్టేసి చేతులు కాళ్ళు కర్మేంద్రియాలు చేతులతో ఏదో పనిచేసేస్తో కాళ్ళతో ఏదో పనిచేసేస్తో ఇంకా నోరు ఒకటి ఉంది నోటుతో అలా మాట్లాడేస్తో ఉపకరణాలన్నీ ఫుల్ స్వింగ్లో పనిచేసేస్తూ ఉంటాయి తాను విస్మరింపబడతాడు ఈ పరిస్థితి మీకు అర్థమైంది కదండి సాధారణంగా మన జీవితాలు అలాగే నడుస్తూ ఉంటాయి అంచేతనే ఎంతకాలం జీవించినా ఆత్మ విస్మృతిలో మనిషి జీవిస్తాడు ఆత్మ విస్మృతి ఒకప్పుడు లౌకికమైన కర్మలే కాకుండా స్వర్గాది భోగములను పరలోక భోగములను అపేక్షించి చేసేటువంటి కామ్యకర్మలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా పరిస్థితిలో మార్పు ఏమీ ఉండదు ఇదే రకంగా ఉంటుంది ఆ పరిస్థితి కూడా కామ్యకర్మలు చేస్తాడు ఇహలోక భోగాలను అపేక్షించి ఇక్కడ ఏదో చేసి డబ్బు సంపాదించి భోగాలు అనుభవించి వాడు ఒకడైతే ఇక్కడ డబ్బుని ఇక్కడ భోగాల్ని పక్కన పెట్టి పరలోక భోగాల కోసం ఏవేవో కామ్యకర్మలను చేసి వాడు మరొకడు మొత్తానికి ఇద్దరూ కూడా ఆత్మవిస్మృతి అనే అంశంలో ఇద్దరూ సమానమే అటువంటి ఆత్మవిస్మృతిలో ఉన్న మనిషిని ఆత్మ ఆత్మ నిష్ఠవైపుకు మరల్చేటువంటి శాస్త్రము ఇది అధ్యాత్మ శాస్త్రం వేదాంత శాస్త్రం యొక్క గోల్ అది సో మనము ఇప్పటి నుంచి కూడా ఆ యోగధారణ ఆత్మ స్వరూప నిష్ట మనం అడుగులు వేయాల్సి ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుతున్నాము అంటే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఈ ఉపకరణములు ఉన్నాయి ఉన్నాయి చూసారా వీటన్నింటినీ స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఉరికే ఇంట్లో పది రకాల గ్యాడ్జెట్స్ ఉన్నాయనుకోండి అన్నీ అలా ఎప్పుడూ పనిచేస్తున్నాయి అదో రకంగా ఉంటుంది సపోజ్ కరెంటుకి మెయిన్ కట్ ఆఫ్ చేసేసారనుకోండి అన్ని గ్యాడ్జెట్స్ బంద్ అప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది అమ్మ వర్షం కురిసి వేసినట్టుంటుంది కావు ప్రశాంతంగా ఉంటుంది అదే రకంగా ఈ ఇంద్రియములు చేతు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవ్వో ఐదో అవ్వోదో పది మనస్సు పురం ఏకాదశి ద్వారా మనస్సు దీనే ఏకాదశి ఉపవాసము ఉంటారు ఏకాదశి ఉపవాసము అంటే మామూలు మన లెక్క ఏంటంటే అన్నం భిన్నండి అన్నం భిన్నం అంటే నిత్య కుర్చల్లో మామూలు ఫుల్ ఫుల్ గ్రేడ్ అన్నం వండుకు తింటాం కదా ఏకాదశి నాడు ఆ బియ్యం బదులు నోకలు వండుకు తిన్నాం అన్నం భిన్నం భిన్నం అంటే శ్లేష దాంట్లో ఇదో కవిత్వం శ్లేష అంటే అన్నం అంటే గింజని మొక్క చేసి అది వండుకుంటే నీకు క్యాలరీస్ వైజ్ రెండు ఒకటే కంటి దాంట్లో ఉండే స్వరూ స్వరూపం ఒకటే కదా అన్నము మామూలుగా ఫుల్ గ్రెయిన్ వండుకుంటే ఏమైనట్టు హాఫ్ గ్రెయిన్ వండుకుంటే ఏమైనట్టు సో హాఫ్ గ్రెయిన్ వండుకుని మామూలుగా ఫుల్ గ్రెయిన్లో వేసుకునేటువంటి పదార్థాలు కొంచెం కారం ఉప్పు వేసుకుని అది భుజిస్తే అది అది అది ఏకాదశి ఉపవాసం ఉంటాయి ఏకాదశి ఎందుకు చేయాలి ఉపవాసం నవమి నాడు ఎందుకు చేయకూడదు సప్తమి నాడు ఎందుకు చేయకూడదు అంటే ఈ ఏకాదశ ఈ పదకొండింటిని సంసారంలో పెట్టడం మానేసి ఈ పదకొండింటిని స్వరూపంలో విలీనము చేయటం అందుకోసం వచ్చింది ఏకాదశి ఉపవాసం కూడా కాబట్టి యోగధారణ అస్థిత అది టాపిక్ అంటే ఏం చేయాలి ద్వారాలన్నీ మూసేయమన్నాడు సర్వద్వారాన్ని సంయమ్య ఈ కాళ్ళు కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలను తర్వాత కన్ను చెవి మొదలైన జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ద్వారాలు దేనికి మనస్సుకి ఈ మనస్సు పారిపోయే ద్వారాలు ఈ పది తలుపులు కూడా మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది ఏకాదశి అది పదకొండవది ఈ ద్వారాలన్నీ మూసేస్తే మనస్సు తన స్వరూపంలో విలీనమై వీడు ఆత్మనిష్ఠుడై ఉంటాడు ఇది ఒక సాధన ఈ ఆత్మనిష్ఠుడై ఉండుట అన్నది చాలా సరళమైన విషయం కానీ మనిషి చాలా సంసారంలో ఆసక్తిని బాగా పెంచుకుని ఉన్న కారణంగా అత్యంత సరళమైనటువంటి ఆత్మనిష్ట కూడా కఠినమని అనే అనుభవం కలుగుతుంది ఎందుకంటే ఇది ఎలాగంటే ఏదో ఒక కదలికకు అలవాటు పడిపోయినటువంటి ఒక వ్యసనానికి అలవాటు ఇంద్రియము ఆ కదలిక లేకుండా ప్రశాంతంగా ఉండమంటే ఉండలేదు అల్లరికి అలవాటు పడిన ఒక చోట స్థిరంగా కూర్చో కూర్చోలేకపోతాడు మన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అంచేత ఈ సాధనాన్ని మనం క్రమక్రమంగా మెల్లమెల్లగా చేసుకుంటూ రావాలి ఆరో అధ్యాయం అంతా ఇదే టాపిక్ ఆరు మాసాలు పాఠం చెప్పాను నేను ఆరో అధ్యాయం ఇదే టాపిక్ అయినా కూడా మళ్ళా మళ్ళా దాన్ని అభ్యాసం మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఓంకారము ఒక యాంకర్ అంటే ఇప్పుడు నడవడానికి ఇబ్బంది పడుతున్న వాడికి కట్టిన చేతికి ఇచ్చారనుకోండి ఆ కట్టి పట్టుకుంటే నడక తేలిక అవుతుంది నడువు నొప్పో లేకపోతే నడువు వంగిపోయో కా మోకాళ్ళలో సత్తువ లేకపో ఉంటుంది అలా అవుతుంది అయినప్పుడు కట్టి చెత్త పట్టుకుంటే అదొక బలం వస్తుంది ఆ నడక తేలిక అవుతుంది అదేవిధంగా ఈ ధ్యానము మనస్సుని తన స్వరూపంలో నిలిపి ఆత్మనిష్ఠుడై ఉండుట అనేది మనకంత దుర్ఘటమైపోతూ ఉంటుంది చాలా కఠినమైన వ్యవహార విషయంగా మనకి అనుభవానికి వచ్చినప్పుడు అరేపా నువ్వంత ఇబ్బంది పడిపోవలసింది ఏం లేదు ఈ ఓంకారము అనేటువంటి ఈ ఆలంబనాన్ని అలంబనము అంటే నా చేతిని పట్టుకుని నడిచే కర్ర వంటిది యాంకర్ ఇది నువ్వు స్వీకరించు దాన్ని ఆలంబనంగా చేసుకుని నువ్వు మనస్సుని ఆ స్వరూపంలో నిలబెట్టగలుగుతావు అని బోధ ఆ విధంగా శంకరులు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ మొత్తం టాపిక్ అంతా ఓంకారాన్ని గురించే ఈ భాష్యకారులు ఈ శ్లోకానికి అవతారికి చెప్తో సర్వే వేదాయ పదమామనంతి తపాంసి సర్వాణి చెద్వదీ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమితత్ అనే యమధర్మరాజు యొక్క వచనాలు దాన్ని కోర్చేస్తున్నారు మామూలుగా లోకంలో ఎవేవో సాధనలు చేస్తూ ఉంటారు వేదములన్నీ కూడా ఒకే పరమ పదమును బోధిస్తూ ఉన్నాయి సర్వే వేదాయ యత్ పదం ఆమనంతి మామూలుగా లోకంలో అభిప్రాయం ఉండొచ్చు కర్మకాండ యొక్క లక్ష్యం వేరే ఉపాసనా కాండ లేక భక్తి కాండ యొక్క లక్ష్యం వేరు జ్ఞానకాండ ఆత్మజ్ఞానము దాని లక్ష్యం వేరు ఇలా అలా అనిపించవచ్చు ఓ సందర్భంలో అలా అనిపించినా మరో సందర్భంలో మరో సందర్భంలో వీటన్నిటికీ కూడా పరమ లక్ష్యము ఒక్కటే వారికి ఎవరైనా బోధించాలి కరెంటు లేదు అయినా పాఠం నడుస్తుంది మాట్లాడడం మానే చెప్పాలి సరే కానీ సో అంటే అక్కడ ఉన్నటువంటి జనులన్న అభిప్రాయం అదే దయచేయండి సో కాబట్టి వేదములో ఎన్ని భాగాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒకే పరమ లక్ష్యం వైపుకి నడిపిస్తూ ఉంటాయి ఆ పరమ లక్ష్యమే ఆత్మనిష్ట చూడండి మనం ఈశ్వరుణ్ణి పలు విధాలుగా ఆరాధిస్తాం ఒకప్పుడు ఇంట్లో పూజా పూజాగృహంలో ఏదో ఒక విగ్రహం అది పెట్టుకుని ఆరాధిస్తాము ఊళ్ళో ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఆరాధిస్తాము తర్వాత తీర్థయాత్రలు ఇవి చేస్తాము దానాలు ధర్మాలు తపస్సులు అనేక రకములైన ఆరాధనలు ఉంటాయి వీటి పద్ధతులు భిన్న భిన్నములుగా ఉన్నా వీటి లక్ష్యం ఒక్కటే మనకి సాధారణంగా జనం తెలుసుకోరు తెలుసుకోకుండా చేసిన తెలిసి చేసిన అందరి లక్ష్యం ఒక్కటే అదేమిటంటే ఆ పరమేశ్వరుణ్ణి చేరుకునుట సో శ్రీకృష్ణుడు గడచిన అధ్యాయంలో ఐదో అధ్యాయంలో మాట అన్నాడు మనుష్యా మాం సర్వశ మా పార్థ సర్వశ మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ సో హే శ్రీ అర్జున మానవులు ఏ విధంగా ఎన్ని రకాలుగా ఆరాధనలు చేసినా కూడా వాళ్ళు అంతిమంగా నా మార్గంలోనే నన్ను చేరుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇన్ని రూపాలుగా ఆరాధనలున్నా వీటి అన్నిటి యొక్క లక్ష్యము ఒక్కటే అదేమిటి పరమేశ్వరుణ్ణి పొందుట దాన్ని పదం అంటారు ఆ పదమును సో సర్వే వేదాయత్ పదం ఆమనంతి అయితే పరమేశ్వరుణ్ణి పొందుతా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే లోకంలో పరిభాష ఒక రకంగా ఉంటుంది ఈశ్వరుణ్ణి పొందుట అంటే ఒక మీకు పౌరాణిక పరిభాష ఎలా ఉంటుందంటే ఇప్పుడు ముందు ఇక్కడ దేహత్యాగం చేయాలి చాలా సార్లు చెప్పాను అది ఆ దేహత్యాగం చేసిన తర్వాత విమానం ఏదో వస్తుంది పుణ్యం అది చేసుకుంటే విమానం వస్తుంది ఆ విమానంలో కూర్చుని ఇది మీకు మనకి ఇక్కడ లోకల అనుభవాన్ని అనువాదం చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఆ విమానం వస్తుంది ఆ విమానంలో ఎక్కి అక్కడికో వెళ్తాము వెళ్తే అక్కడికి చేరుకోవడము అది పదము అని అలా అనుకుంటారు అది ఒక పరిభాష పరిభాష ఆ పురాణంలో చెప్పినప్పుడు కూడా అది లెటర్ అలా ఉంటుంది స్పిరిట్ అది కాదు స్పిరిట్ అది కాదు లెటర్ అంటే అక్షరముల కూర్పు అలా ఉంటుంది ఆ కూర్పునికొంచెం లోతుగా పరిశీలిస్తే అవన్నీ ప్రతీకాత్మకంగా ఉంటాయి విమానము అంటే మనస్సు తన స్వరూపంలో విలీనము ఒకటయే అదే విమానం ఇంకా అంతకంటే వేరే విమానం ఏం లేదు ఉడికారు ఉన్న విమానంలో ఏదో కూర్చున్నా ఇట్స్ నాట్ లైక్ దాట్ కాబట్టి అక్కడ ఉన్న పరిభాషలో ఉండే ప్రతీకను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ పదమును పొందుట అనగా ఆత్మరూపముగా పొందుట అని అర్థం మీరు ఏది పొందినా హృదయంలో ఆత్మరూపంగానే పొందుతారు అది ఒక లా వేదాంతంలో ఒక గొప్ప సత్యం ఏమిటంటే ఏది బాహ్యం నుంచి రాదు అలా వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి ఆత్మరూపంగా హృదయంలో పొందుతాయే కాబట్టి ఆ పదమును మనం ఆత్మరూపంగా పొందుతాం కాబట్టే ఈ విధమైనటువంటి బోధన సార్థకమవుతుంది ఓంకారము ద్వారా మనస్సును ఏకాగ్రము చేయుట ఇత్యాది బోధ కాబట్టి సర్వే వేదాయత్పద మామనంతి తపాంసి సర్వాణి చేద్వదంతి నేను ఇప్పుడే మనవి చేశాను ఎన్నెన్నెన్నో తపస్సులు ఆరాధనా ఉన్నా వాటన్నిటి యొక్క ఏకైక లక్ష్యము ఆ పరమాత్మను చేరుకునుట ఏ విధంగా చేరుకోవడం మళ్ళీ చేరుకోవడం కూడా ఏ విధంగాను అంటే ఆత్మరూపంగా తెలుసుకునుట అదే చేరుకోవడము అంటే ఇది దీన్ని ఎలా వర్ణిస్తారంటే తన తన నుండి తన తన వద్దకు వెళ్ళే ప్రయాణం ఎలా ఉందో చూడండి అన్నమాట తన తను ఎక్కడో తను తన వద్దకు ప్రయాణం అరే తను తన వద్దకు చేసే ప్రయాణంలో మార్గమేముంటుందండి మార్గం ఉండదు ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేదానికి రోడ్డు ఏదో ఉంటుంది తను తన వెళ్ళేదానికి మార్గం ఏముంటుంది మార్గం ఉండదు అంచేత జ్ఞానరూపంగా ఉంటుంది ఈ జర్నీ జ్ఞానరూపంగా ఉంటుంది తర్వాత వెరీ నైస్ కాలము యా మైక్ పెట్టండి దట్ ఈస్ ఐ గ్రేట్ హెల్ప్ జాగ్రత్త నా వైర్లోవి కాన్షియస్గా వెరీ నైస్ కాబట్టి తన వద్ తను తన స్వరూపంలోకి చేరుకున్నట కాబట్టి ఇది దేశంతో సంబంధం ఉన్న ప్రయాణం కాదు ఈ జర్నీ ఈ యాత్ర అలాగే దీనికి మరో చిత్రం ఏమంటే కాలంతో కూడా సంబంధం లేదు ఇప్పుడు యాత్రలో దేశం ఉంటే కాలం ఉంటుంది ఇప్పుడు మైళ్ళు వెళ్ళాలి అనగానే ఆరు గంటలో మూడు గంటలో అదేదో కాలం ఉంటుంది దేశము లేనప్పుడు కాలం కూడా ఉండదు ఆ రెండు కలిసే వస్తాయి కలిసే పోతాయి కాబట్టి దేశ కాల పరిచ్ఛేదరహితంగానే తెలుసుకునుట అంచేతనే ఈ ప్రయాణము స్పేస్లెస్ అండ్ టైమ్లెస్ జర్నీ అంతా కూడా తనలో తాను జ్ఞానము ద్వారా అంటే తెలుసుకుని పొందుతా అంటే తన యొక్క పూర్ణత్వాన్ని తాను ఆవిష్కరించుకుని తానే దైవీస్వరూపుడై నిలిచి ఉండుట ఇది ఈ అధ్యాత్మ శాస్త్రం యొక్క లక్ష్యం కాబట్టి అది ఆ విధంగా ఎదిచ్చంత బ్రహ్మచర్యం చరంతి సో కొంత వేదాధ్యయనం చేసేవాళ్ళు కూడా అటువంటి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి చేరుకునుట అనే లక్ష్యాన్ని కోరియే ఆ వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు బ్రహ్మచర్య శబ్దానికి నైష్ఠిక బ్రహ్మచారిగా సుఖమహర్షి మొదలైన వాళ్ళందరూ కూడా నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండిపోయారు ఆధునిక కాలంలో కూడా మంచి మంచి బ్రహ్మచారులు అక్కడక్కడ కనపడతారు ఆ బ్రహ్మ వాళ్ళు బ్రహ్మచారులుగానే ఉండిపోతారు ఉండిపోయి తర్వాత ఆ తపస్సు అలా చేస్తూ ఉండిపోతారు అందరూ అలా ఉన్నారని నేను అన్నం కానీ అక్కడక్కడ మంచి మంచి బ్రహ్మచారులు కొంతమంది కనపడతారు సో వాళ్ళు కూడా ఆ పరమపదమును కోరి తెలిసో తెలియకో ఒకప్పుడు తెలిసి మీరు మంచి మార్గంలో నడవచ్చు మరొకప్పుడు తెలియకుండా కూడా మంచి మార్గంలో నడవచ్చు ఇప్పుడు స్కూల్కి వెళుతూ ఉంటారు పిల్లలు వాళ్ళకి తాము చేస్తున్న పని బంగారు భవిష్యత్తుకి సోపానము వాళ్ళకి ఏం పాపం ఏమీ తెలియదు ఊరికే అల్లరి వెళ్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు టిఫిన్ పెట్టేసి పంపించేస్తే ఇంక ఇంట్లో ఉన్ననివారు కాబట్టి స్కూల్కి పోతారు పోయి అక్కడ పిల్లలతో ఆడుకోవచ్చు ఓ అక్కడ ఏబిసిడీలు టీచర్లు ఆడుకుంటూ ఉంటాను వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నారు కాబట్టి తెలిసియో తెలియకనో బ్రహ్మచర్య బ్రహ్మచారిగా ఉండి తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ పరమ పదమునే కోరుతున్నారు అటువంటి పదమును నీకు ఒక్క మొక్కలో చెప్తాను సంగ్రహేణ ఒక్క మొక్క ఒక్క ముక్కలో చెప్తాను ఏమిటి ఒక్క ముక్క ఏమిటి ఓ మెత్యేత అది ఏమంటే ఓ ఆ ఓంకారాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ ఉచ్చారణ కూడా పైకి ఉచ్చరించాలి ఉపాంశువుగా అంటే మెల్లగా పెదవులను మాత్రమే కదుపుతో ఉచ్చరించాలి తర్వాత మనసా కూడా ఉచ్చరించాలి మూడు రకాల ఉచ్చారణలు ఉంటాయి తర్వాత ఉచ్చారణ చేసేప్పుడు కేవలము అర్థం తెలియకుండా ఉచ్చరిస్తే ఒక వన్ థర్డే మీకు వచ్చింది ఉచ్చారణ వాగింద్రియము అర్థం తెలిసి ఉచ్చరిస్తే బుద్ధి కూడా చేరింది దానికి టూ థర్డ్స్ వచ్చింది మీకు ప్రేమతో ఉచ్చరిస్తే ఆత్మ ఆత్మ ప్రేమతత్వం ఆత్మ కూడా దానికి జత అంటే హండ్రెడ్ అవుతుంది కాబట్టి వాగింద్రియంతో తెలుసుకుంటూ బుద్ధిని ఏకాగ్రత చేసి దాని తత్వం తెలుసుకుని ఆ సమయంలో బుద్ధుని ఏకాగ్రం చేసి ప్రేమతో ఉచ్చరించాలి ప్రేమతో ఉచ్చరించడం అంటే లాగండి దీన్ని ఈ టాపిక్ని ఈ ప్రేమ అనేదాన్ని నేను వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్స్ హక్స్లీ అనో ఫిలాసఫర్ ఉన్నాడు ఆయన ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఈ విషయం ఆయన పెరనియల్ ఫిలాసఫీ అనో పుస్తకం సడు చాలా గొప్ప పుస్తకం కొంచెం కఠినమైన ఇంగ్లీష్ పుస్తకం ఇంగ్లీష్లో కొంచెం ప్రౌఢమైన పరిజ్ఞానం ఉండకపోతే అది వాక్యాలు ఇబ్బందిగా ఉంటాయి ఇట్స్ ఎ గ్రేట్ బుక్ దాంట్లో అతను ఒక ఎపిసోడ్ చెప్పాడు ప్రేమగా ఓంకారాన్ని మనం ఎలాగ నడాలి అని ఒక అతను వెళ్ళి మహాత్ముని అడిగాడు ఇప్పుడు ప్రేమగా రామనామాన్ని జపించు అంటాం అయితే ప్రేమగా ఓంకారాన్ని ధ్యానం చేయి ఎలాగా ప్రేమగా అంటే ఏమిటి హౌ ఏమిటి ఆ ప్రేమ అంటే ఎలాగా అని అడిగాడు ఒక సాధకుడు ఓ మహాత్ముడిని అడిగాడు ఆ మహాత్ముడు చెప్పాడు చూడు ఓంకారం మొదలుపెట్టాడు మొదలుపెట్టి దాంట్లో ప్రేమభావాన్ని పైకి తీసుకురా ప్రేమతోటి చేస్తూ ఉండు అని చెప్పాడు అంటే ఇతరుడు మళ్ళీ అడిగాడు అయా బాబు లేదు అడిగిన ప్రశ్నేదండి అదే ఓ ఓహీ కైసా అదే ఎల్లాగా అని మళ్ళీ అడిగాడు అంటే ఆ మహాత్ముడు చెప్పాడు చూడు నువ్వేం చేస్తావంటే కూర్చోవు కూర్చుని ఓం అనడం ప్రారంభించు ఆ అనేప్పుడు ప్రేమభావాన్ని దానికి జోడించు అలా ప్రేమతో అంటూ అని మళ్ళీ చెప్పాడు అంటే ఈయనన్నాడు మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అన్నది నేను నీ ప్రశ్నకే సమాధానం చెప్పాను దర్ ఇస్ ది ఆన్సర్ దర్ ఇస్ నో అదర్ ఆన్సర్ నడవడం ఎలాగా నడుస్తూ నడవడం నేర్చుకోవాలి ఈత కొట్టడం ఎలాగా ఈత కొట్టడం నేర్చుకోవాలి మాట్లాడడం ఎలాగా చిన్నపిల్లాడు మాట్లాడడం ఎలాగ మాట్లాడతామంటే మాట్లాడుతూ మాట్లాడడం నేర్చుకోవాలి అదేవిధంగా ప్రేమిస్తూ ప్రేమించడం నేర్చుకోవాలి దిగినట్మెక దిని సో ప్రేమతో మనం ఓంకారాన్ని ప్రేమతో చేపించాలి సో హౌ హౌ అని ఉడికే దాని మీద పుస్తకాలు వ్యాసాలు రాస్తే అది వర్కౌట్ కాదు ఇట్ ఇంకా అంతకంటే వేరే ఉపాయం ఏం లేదు కాబట్టి వాగింద్రియము బుద్ధి ప్రేమ ప్రేమ అంటే ఆత్మస్వరూపం ఈ మూడు జోడించి ఓంకారాన్ని ధ్యానం చేయాలి ఆ విధంగా ఒక్క ముక్కలో ఓంకారంతో చెప్తాను నీకు నువ్వు ఓంకారాన్ని పట్టుకో ఆ పరమ పదము నీకు చేతికి లభిస్తుంది ఇత్యాది శిష్యవచనై అందము పర పరస్య బ్రహ్మణ వాచక రూపేణ ప్రతిమావత్ ప్రతీకూపేణ పరబ్రహ్మ ప్రతిపత్తి సాధన మందమధ్యమబుద్ధీనా వివక్ష ఓంకార్య ఉపాసనం ఇప్పుడు ఈ ఓం అనుంది ఓంకారము కార అంటే ఆ పర్టికులర్ సెలబుల్ ఆ అక్షరము అని చెప్పడానికి కార అనే మాట వాడతారు సంస్కృతంలో ఆ అనే సెలబుల్ అని చెప్పాలంటే అకారము క కారము ఓం ఓం కారము అదే ఆ కార ఎక్కడి నుంచి వచ్చిందీకు డౌట్ రాకూడదు అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను ఓం కారము సో ఓం అనే శబ్దము ఈ ఓం అనే శబ్దము ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే అది ప్రతీక మరియు వాచకము ఇప్పుడు చూడండి ప్రతీక వాచకము దృష్టాంతం కోసం చూస్తున్నాను ఇప్పుడు పసుపు విఘ్నేశ్వరుడు ఉంటుంది అంటే పసుపు ముద్దని అలా కోను కింద చేస్తారు చేసి తమలపాకలో పెడతారు పెట్టి ఇదిగో ఇది విఘ్నేశ్వరుడు అంట దాన్ని ప్రతీక అంటారు అంటే అది అవడానికి పసుపు ముద్ద మనకి తెలుస్తూ ఉంటుంది కూడా ఇది పసుపు ముద్ద అని తెలుస్తూ ఉంటుంది అది కూడా ఆ పసుపు అఘ్నేశ్వరుడు యొక్క రూపు ఏమీ ఉండదు ఉరికే కోన్ తప్ప దానికి ఒక తొండము రెండు కళ్ళు చెవులు అవే ఉండవు ఉరికే కోన్ షేపే ఉంటుంది పోని మీరు ఏదైనా మట్టి ముద్ద తీసుకుని ఒక చెక్కతో చేసిన మోల్డ్ ఒకటి తీసుకుని ఈ మట్టి ముద్ద తడి ముద్దని ఆ మోల్డ్ మీద ఎలా కొట్టి తీస్తే ఆ ముక్కు ఆ చెవులు కళ్ళు ఏవో వస్తాయి ఏదో పిసరంత రూపు వస్తుంది అంత వివిడ్ రూపు రాదు పిసరంత వస్తుంది సో అది పెట్టుకుని చేస్తారు మట్టి గణపతి మట్టి బొమ్మ పెట్టుకుని పూజ చేస్తారు అది విఘ్నేశ్వరు చవితున్నాడు కూడా మామూలుగా విఘ్నేశ్వరు పూజ సచనార్తానికి ముందు చేసి పూజ అయితే అది కూడా ఉండదు కేవలం పసుపు ముద్దే వీటికి ప్రతీక అని అంటారు అంటే ఉరికే అక్కడ జస్ట్ అది ఒక ఒక యాంకర్ నీకు మనస్సు విఘ్నేశ్వరుడు మీద నేలపాలి కాబట్టి నువ్వేం చేస్తావు అంటే కళ్ళు మూసుకుని మనస్సు విఘ్నేశ్వరుడి మీద పెట్టు అని అన్నారనుకోండి మీరు కళ్ళు మూసుకుని ఎవ్వేవో ఆలోచించుకుంటాను విఘ్నేశ్వరుడు కొద్దిసేపే ఉంటుంది అలా కాకుండా అరే కళ్ళు మూసుకోద్దులే కళ్ళు చెరు పెట్టు ఇదిగో ఈ మట్టి బొమ్మను చూసావు దీన్ని విఘ్నేశ్వరుడు అనుక్కో ఇదే విఘ్నేశ్వరుడు అనుక్కో అనుకుని ఇప్పుడు దీనికే అర్ధ ధ్యానం చేయి ఆవాహనం స్వప్ ఆహ్వానించు ఆవాహనం అంటే ఆహ్వానించటం సో ఇన్వైట్ చేయి ఓ విఘ్నేశ్వర మా ఇంటికి రా అని ఇన్వైట్ చేయి ఆ విఘ్నేశ్వరుడికే సింహాసనం రత్నసింహాసనం సమర్పించు రత్నం లేదు సింహాసనం లేదు కూడితే భావన అంతే అనుకోవడమే అనుకోవడమే వస్త్రాలను ఇచ్చాను అనుకో పాఠ్యం ఇచ్చాను అనుకో అన్నీ అనుకోవడమే దీన్ని ప్రతీక అని అంటారు కాబట్టి ఇక్కడ ప్రతీక అంటే అది కానిదానియందు అది అనే భావన కింది సంస్కృతం ఏ కొంచెం వచ్చినా కూడా చక్కటి నిర్వచనం చిన్న నిర్వచనం ఏమీ కష్టమేం కాదు అతస్మిన్ తద్బుద్ధి అతస్మిన్ అది కానిదానియందు సప్తమి విభక్తి స్మిన్ అంటే సప్తమే అనమాట అతస్ అంటే నాటి అతస్మిన్ అది కాని దాని ఎందు తద్బుద్ధి అది అనుకొనుట అనుకొనుట బుద్ధి అంటే దాని అది అని భావించుట ఇది ప్రతీక అంటారు ఇప్పుడు ఈ ప్రతీక ఇక్కడ ఓం ప్రతీక ప్రతీక రూప ప్రతీక అంటే ఓ రూపాన్ని చేసి అయితే ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ని ప్రతీకగా పెట్టుకుంటారు ఓ పసుపు ముద్దో అయితే మట్టి బొమ్మ ప్రతీకగా పెట్టుకోవడం అదొక పద్ధతి కానీ ఇక్కడ ఇంకో పద్ధతి దానికంటే సుపీరియర్ పద్ధతి ఏటో తెలిసిన ఓ అనే సౌండ్ ఉంటుంది ఈ సౌండ్ని ప్రతీకగా పెట్టుకోవడం శబ్ద ప్రతీక చాలామంది ఏమనుకుంటారంటే ప్రతీక అంటే రూపము ద్రవ్యంతో చేసిందే ప్రతీక అనుకుంటారు శబ్ద ప్రతీక ఒకటి ఉంది అని కూడా చాలామంది గమనించరు సో మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ రూప ప్రతీకయే ఉంటుంది మీరు ఎక్కడైనా ఓ చోట కూర్చుని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేశారనుకోండి అది భగవంతుణ్ణి భావన చేసి దేవాలయానికి వెళ్ళి మీరు చేసేది ఏముంది ఆ రూపాన్ని చూసి భగవంతుణ్ణి భావన చేస్తారండి అంతకంటే ఘనకార్జం మీరు ఏం చేస్తారు అదేముంది బొమ్మ చూస్తారు ఆ ఈశ్వరుణ్ణి భావన చేస్తారు అంటే మనస్సుని ఈశ్వరాకారంగా చేస్తారు ఆ మనోవృత్తి భగవదాకారంతో రెండిట్లా చేస్తారు మామూలుగా ఇప్పుడు మనస్సు ఈ ఫోటో చూసింది అనుకోండి శంకరాచార్యులు అని మనస్సు ఆ భావన కలుగుతుంది ఇది చూసిందనుకోండి ఒక ఎలక్ట్రిక్ వైరు అని మనస్సుకి భావన కలుగుతుంది ఆ దేవుడు బొమ్మ చూసింది అనుకోండి ఈశ్వరుడు అనే భావన కలుగుతుంది ఈ మనస్సు ఎలాంటిది ఇది చిత్రమైంది ఈ చిత్రం మీరు గుర్తించరో లేదో సంకల్పిస్తే ఆ రూపాన్ని పొందుతుంది మనస్సు దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ దేనిని సంకల్పిస్తే ఆ రూపం ఇప్పుడు భగవద్ూపాన్ని పొందాలంటే మనస్సేం చేయాలి భగవంతుణ్ణి సంకల్పిస్తే సరిపడుతుంది ఇంక అంతకన్నా ఏం చేయక్కర్లా భగవంతుడిని సంకల్పించాలి అంటే రెండు పద్ధతులు బయట రూపం పెట్టి కంటితో చూస్తే సంకల్పించినట్టు అవుతుంది లేదా కన్ను మూసే చెవితోటి విను నోటితోటి పలికి చెవితోటి విను నోటితోటి ఏమిటి పలకాలి ఆ భగవంతుని యొక్క ప్రతీక అయిన శబ్దాన్ని పలకాలి కాబట్టి ప్రతీక అయిన రూపం బదులుగా ప్రతీక అయిన శబ్దము ఓ దేవాలయంలో గంట పెట్టి దీనికోసమే రూప ప్రతీక ఉండనే ఉండే ఎదుర్కొండ నిలపడి విగ్రహం చూస్తారు రూప కాదు శబ్ద ప్రతీక కూడా ఉన్నది అని భక్తులకు తెలుపుడు చేయడం కోసం మీరు శబ్ద కూడా తెలుసుకోండి అని తెలుపుడు చేయడం కోసం ఒక గంట పెట్టారు గంటనే ఒక్కసారి ఇలా ఊరికే మొత్తం చేయడం కాదు దాన్ని ఒక్కసారి అలా అంటే అది కంచుఘంట అంటే అది ఓంకార ధ్వని చేస్తుంది గంట దీర్ఘఘంటానాదము ఓంకారము ఒక్కలాగే ఉంటాయి ఆ ధ్వని ఎలా ఉంటుంది ఓ అని ఉంటుంది అది శబ్దప్రతీక మీకు కాబట్టి గంట పెడతారు అంటే కానీ గంట దేవుడిని మేలుకొల్పడం కోసం కాదు దేవుడికి మేలుకొల్పంటే ఏమి ఉండదు దాని పర్పస్ అది ఒకవేళ మీరు రూప ప్రతీకకు పరిమితం కాదలుచుకుంటే గంట కొట్టనక్కర్ణ కానీ మీరు గంట పెడితే ఇంకా భక్తులు ఏదో కొడుతూ ఉంటారు అదొక ఒక రిచువల్ కింద మార్చి కొడుతూ బట్ దాని ప్రిన్సిపుల్ ఇది ఇక్కడ శంకరులు ఓంకారాన్ని ప్రతిమావత్ ప్రతీక రూపేణ అదొక ప్రతిమ ఏ పని చేస్తుందో ఈ ఓంకారం కూడా అదే పని చేస్తుంది అని మీరు తెలుసుకోవాలి ఏమిటి ప్రతిమ కేసి చూడగానే మీకేమో మనస్సు భగవదాకారాన్ని పొందుతుంది అదేవిధంగా ఓంకారాన్ని వినగానే చూడగానే అనకూడదు శబ్దం కదా శబ్దాన్ని వినటం ఓంకారాన్ని వినగానే మనస్సు భగవదాకారాన్ని పొందుతుంది ఇది ఒక పర్పస్ ఏ వాచక రూపేణ వాచక అని ఇంకో పర్పస్ ఇప్పుడు వాచకము అంటే డెసిగ్నేషన్ ద నేమ్ వాచక ఇప్పుడు నేను ఘట అంటాను అనగానే మీకు మనస్సులో వెంటనే మనస్సులో ఏ సంకల్పం కలుగుతుంది కుండ అనే సంకల్పం కలుగుతుంది అంటే ఆ జ్ఞానం కలిగిపోతుంది వెంటనే ఏ లేకపోతే ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి గాంధీజీ అన్నాను అనగానే మీకు అందరికీ మనస్సులో ఒకే ఒక సంకల్పం కలుగుతుంది అదేంటంటే మహాత్మా గాంధీ గారు మీకు మనస్సుకి వచ్చేస్తారు దీన్ని వాచకము అని అంటారు ఇందాకటి దానికి దీనికి తేడా గమనించారా మీరు ఇందాకటి దాంట్లో ఆ శబ్దం మీద భగవంతుణ్ణి భావన చెయ్యాలి మీరు పని కట్టుకుని భావన చెయ్యాలి మనం నిర్ణయించుకున్నాం ఈ శబ్దానికి భగవంతుడు అర్ నేను భావన చేస్తాను అని లేదా వాచక అంటే మీరు భావ పని కట్టుకుని భావన చేయాల్సిందేం లేదు ఆ అర్థం దానికి వచ్చేస్తుంది అంతే డైరెక్ట్గా కాబట్టి మీరు ప్రతీకగా తీసుకుని ఓం అనే శబ్దాన్ని తీసుకుని ఈ ఓం అనే ఈశ్వరుడు పరమాత్మ ఓ అని ఆ రకంగా చేయవచ్చు లేదా ఓం అనగానే ఇంకా భావన చేయాల్సిన మా ఎఫర్ట్ ఏమీ లేకుండా మనస్సు దానంతట అదే వెంటనే భగవదాకారాన్ని పొందేస్తోంది ఎందుకంటే ఓంకారానికి అర్థము ఓంకారము ఇస్ ది నేమ్ దెన్ హూ ఇస్ ది నేమ్డ్ నేమ్ అంటే నేమ్డ్ ఉండాలి కదా ఎవరది ఈశ్వరుడు కాబట్టి మాకు స్పష్టంగా మనస్సు భగవదాకారాన్ని ఓంకారమును వెన్న వెంటనే భగవదాకారాన్ని పొందుతోంది ఇది రెండు పరిస్థితులు ఈ పరిస్థితి మీకు ఆ రూపం దగ్గర కూడా ఉంటుంది ఇప్పుడు రూపం దగ్గర మీరు ఒక రూపాన్ని చూసిన వెంటనే మీకు సర్వ జగద్వ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు బుద్ధికి రావాలి అది ప్రతీక ఏమండే బుద్ధికి వచ్చి మీరు ఎఫోర్ట్ చేయాలి కొంతకాలం ఎఫోర్ట్ చేసేపడికి దానంతటదే ఆ రూపాన్ని చూడగానే వెంటనే ఈశ్వరుడు మనస్సుకి వచ్చేస్తాడు కాబట్టి ఏ రకంగా ప్రతీక అంటే కొంత ప్రిలిమినరీ స్టేజ్ వాచక అంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే మనస్సు బాగా తర్ఫీదైంది ఆ ఓం అనే శబ్దం వినగానే సంసార వాసనలన్నీ కూడా ఆటోమేటిక్గా జారిపోయి మనస్సు ఈశ్వరాకారాన్ని పొంది ఉండును అనే అభిప్రాయం సో ఈ రెండు విధాలుగా కూడా పరబ్రహ్మ ప్రతిపత్తి సాధనత్వేన ఆ పరమాత్మను తెలుసుకున్నటకు సాధనము ఓంకారమే అయితే ఇప్పుడు పరమాత్మను మహా మహాత్ములు సో భగవాన్ నములు మహర్షి సుఖ మహర్షి ప్రాచీన కాలం అయితే ఆధునిక కాలంలో ఏవో మహాత్ములు ఉన్నారు వీళ్ళు ఈశ్వరుణ్ణి ధ్యానించాలి ఈశ్వరుణ్ణి సంకల్పించాలి అంటే ఈ సంసార వాసనలని జారబిడవాలి అంటే ఏదో ఒక యాంకర్ ఒకటి వాళ్ళకు కావాలి అనే పరిస్థితి ఉండదు వారికి సహజంగానే మనస్సు భగవదాకారాన్ని పొంది ఉంటుంది ఇప్పుడు మనం ఈ స్థితిని మనం జా జాగ్రత్తగా దాన్ని తయారు చేసుకోవాలి ఆ తర్ఫీది ఇవ్వాలి ఎలాగంటే ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఎప్పుడు వీధులు అల్లరి చేస్తూ ఆడుతూ ఉన్నవాడిని మనం ఏం చేయాలి రే ఇంట్లో కూర్చుని ఈ టైం నుంచి ఈ టైంకి నువ్వు గంట సేపు గంట నర చూషణ ఏదో పెట్టి చదువు ఆ టైంలో అల్లరొద్దు ఆ టైంలో చదువే మిగతాప్పుడు ఆడుకో అని అప్పుడు ఏం చేస్తామంటే క్రమంగా వీధుల్లో తిరిగి పిల్లడిని ఇంట్లో కొద్దిసేపు ఉండి ప్రయత్నం చేస్తారు కొంతకాలానికి ఏమవ్వాలి వాడు క్రమంగా ఆ వీధిలో తిరిగే సమయం తగ్గి ఇంట్లో ఉండి చదువుకునే సమయం పెరగాలి పెరిగి పరిస్థితి ఎలా మారాలంటే వీధిలో తిరుగుతో అప్పుడప్పుడు ఇంటికి వచ్చి చదువుకునే పిల్లవాడు ఇంట్లో చదువుకుంటూ అప్పుడప్పుడు వీధిలోకి వెళ్ళి ఆడుకునే స్థితికి తీసుకురావాలి అంతే కదండి ఐదారు తరగతుల్లో వీధుల్లో తిరుగుతూ అప్పుడప్పుడు ఇంటి దగ్గర చదువుకుంటాడు యూనివర్సిటీలో చేరినప్పుడు ఇంకా మరి ఎంఎస్సి ఏదో చేస్తున్నాడంటే చదువుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి వీధిలో ఆడుకుని ఏదో కోర్టుకో అక్కడికో వెళ్ళి ఫుట్బాల్ కోర్టుకో వెళ్ళి ఏదో అరగంట సేపు తిరిగేసి మళ్ళీ రూమ్కి వచ్చేస్తాడు అదేవిధంగా మన మనస్సు సంసారంలో తిరుగాడి మనస్సుని అప్పుడప్పుడు ఏదో ఉదయం పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు ఒక డిసిప్లిన్ కింద ఈశ్వరాకారంగా ధ్యానం చేయుట ఓంకార ధ్యానం చేయుట అనే డిసిప్లిన్ దానికి మనం నేర్పాలి అది మహాత్ములు ఎలా ఉంటారంటే అసలు వారి మనస్సు సంసారంలోకి వెళ్ళనే వెళ్ళదు సంసారపు ఆలోచనలు చేయనే చేయరు వారికి ఈ యాంకర్స్ పని కట్టుకునే అవసరం లేదు వారు ఆత్మనిష్ఠులుగానే ఉంటారు ఓంకారము యొక్క వాచక వాచ్యము అంటే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ నిష్ఠులుగానే ఉంటారు వారికి మళ్ళీ వేరే పనికెట్టుకునే ఒక సాధనము ఇచ్చాదు లక్కర్లా కాబట్టి అటువంటి ఉత్తముల కోసం ఈ ఉపన్యాసం కాదు ఇది ఎవరికంటే మంద మధ్యమ ప్రిలిమినరీ మిడిల్ ప్రతీక అంటే ప్రిలిమినరీ మంద డల్ మధ్యమ అంటే వాచక నెక్స్ట్ స్టేజ్ సో ఈజీ అంటే కొంచెం ఇటు ఉంటుంది సేమ్ పర్సన్ వీడి మంద వీడి మధ్యమాన అలా ఉండదు అదంతా కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది సో ఆ మంద మధ్యమ అంటే ఆ ఉన్నత స్థితికి చేరని వాళ్ళు ఇప్పుడు శ్రీరామకృష్ణుల వారు వారు ఎప్పుడు సంసార చింతన చేసేవారు కాదు వారికి సంసార చింతన అంటే చాలా ఇబ్బందిగా ఉండేవి అని చెప్పిన ఆయన ఎవరో తీసుకువెళ్ళేవారు భక్తులు ఎక్కడికో భిక్ష కే దానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ భక్తులు ఏం చేసేవారు అంటే ఆయన అక్కడ కూర్చుని ఉండగా సంసార విషయాలని చర్చించేవారు అప్పుడప్పుడు తెలియక చర్చిస్తే రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఆగేవారు ఆగి ఆయన లేచి నిలబడేవారు చాలా నిర్మోహమాటంగా ఉంది వస్తాయని మొహమాటం ఎరగరు లేచి నిలబడి చూడండి మీరు సంసార చింతన చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండలేను ఇంత సంసార చింతన నాకు పడదు నాకు ఒళ్ళంతా ఏదో కారణం రాసినట్టుగా ఉంది మీరు మీ చింతన కానివ్వండి నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన తలుపు తీసుకుని వచ్చేసినట్ట ఉంది కదా అంటే సంసార చింతనని ఆ దాన్ని ఎంజాయ్ చేయలేరనమాట ఆ ఈశ్వర భావంలోనే అలా ఉంటారు లేకపోతే నిశ్చలంగా నిర్వీకారంగా శాంతంగా ఉంటారు అంతే ఎప్పుడూ సంసారానికి సంబంధించింది ఏదో ఒకటి ఏదో బ్యాంక్ అకౌంట్ గురించో లేకపోతే స్టాక్ మార్కెట్ గురించో లేకపోతే ఏదో కరెంటు పొలిటికల్ సిచ్యువేషన్ గురించో లేకపోతే ఇల్లు వాక్యుల గురించో లేకపోతే పిల్ల పీచు గురించో అస్తమానం అలాగే ఆలోచిస్తూ కూర్చోటం అది తెలివితేటలు అనిపించుకోవాలి దానివల్ల ఏమి ఉపకారం కూడా ఏమి ఉండదు ప్రయోజనం ఏమీ ఉండదు ఈ సెల్ ఫోన్ వచ్చి ఈ పరిస్థితి మరింత జటిలమైపోయింది సెల్ ఫోన్ అన్నది ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్ ఇట్ ఫిజికల్ దేనికి సింబల్ అది కూడా ఒక ప్రతీకే దేనికి ప్రతీక అంటే కళ్ళు తాగిన కోతి వంటి మనస్సుకి ప్రతీక ఈ సెల్ఫోన్ కళ్ళు తాగిన కోతి ఎంత అల్లరి చిల్లరిగా అధ్వానంగా ఉంటుందో ఈ సెల్ ఫోన్ అలాంటిది అది జీవులో పెట్టుకుంటూ ఉన్నాం ఊరికే ఎలాగా పిచ్చెత్తినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం రోడ్డు దాటేపుడు అదే మోటార్ సైకిల్ నడిపేప్పుడు అదే అంటే మనిషి హీ ఇస్ ఆల్రెడీ లాస్ట్ ద కెపాసిటీ టు రిమైన్ ఫోకస్డ్ అది మంచి లక్షణం కాదది సో సెల్ ఫోను పెరిసే సెల్ ఫోన్ ఇష్యూ కాదు ఇష్యూ ఏమిటంటే మనస్సు నిరంతర సంసార చింతనలో నిమగ్నమై ఉట అది ఎంతవరకు అభిలక్షణీయము అది సాధకులు చూసుకోవాలి చూసుకుని దాన్ని మెల్లమెల్లగా వెనక్కి తీసుకురావాలి కంగారుగా తీస్తే మళ్ళీ జారిపోతుంది మెల్లగా దీనికి ఒక దృష్టాంతం చెప్తారు రాజకుమార్తె ఉద్యానవనంలో వెళ్ళినప్పుడు ఆమె యొక్క ఉత్తరీయము ముకి గులాబీ ముళ్ళుకి తగులుకున్నప్పుడు రాజకుమార్తెని ఎందుకు అన్నారంటే మామూలు ముతక ఉత్తరీయమైతే మెల్లగా లాగినా ఒకటే గట్టిగా లాగినా ఒకటే అది అలా కాదు రాజకుమార్తె ఉత్తరీయో అంటే అది సిల్కన్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది వెరీ డెలికేట్ ఉంటుంది దాన్ని గట్టిగా లాగితే చిరిగిపోతుంది దాని ఖరీదు పదివేల రూపాయలు ఉంటుంది అని చేత అలాంటిది అనమాట ఆ మనస్సుని అప్పుడు రాజకుమార్త ఏం చేస్తుంది అలా సున్నితంగా ఆ ముళ్ళ మీద నుంచి ఆ ఉత్తరేయాన్ని అలా తీసుకుంటుంది ఇలా లాక్కుండా తర్వాత పువ్వు ఆ లాగితే ఉత్తరీయం చేరిపోతుంది సో ఆ విధంగా మనస్సుని ఆ సంసారంలోప బాగా చిక్కుకుని ఉంటుంది మెల్లమెల్లగా ఎప్పుడైనా చేపలు పట్టివాడు అలా వెనక్కి లాగడం చూసారా చూసారా దా విసురుతాడు వీరి శ్రీ ఇలా పెసరంత పెసరంత పెసరంత లావు చూసారా అలాగా శని శ్రీకృష్ణుడు అలాగే చెప్పాడు ఆరోగ్య శనై శనై ఉపరమే మెల్లగా అనలేదు మెల్ల మెల్లగా అని అలా క్రమంగా తీసుకొచ్చేయాలి ఆ సంసారంలో దాన్ని ఉంచకూడదు తీసుకొచ్చేసి ఆ ఓంకారం మనం దాన్ని ఫిక్స్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది మంద మధ్యమ బుద్ధీనా వివక్షిత్యోంకారస్య ఇక్కడ శ్రీకృష్ణుడు ఓంకారాన్ని సాధనంగా చెప్పగోరినాడు మహాత్ముల గురించి కాదు సాధకులు మంద మధ్యమ బుద్ధి యొక్క ఏకాగ్రత మందంగా అంటే తక్కువ ఏ మధ్యమ కొంచెం ఇంప్రూవ్డ్ ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాసు సెకండ్ క్లాసు అనమాట ఓంకారస ఉపాసన చేస్తే ఏమిటవుతుంది కాలాంతరే ముక్తిఫలం ఉత్తం మీరు చేస్తూ ఉండండి మీకు వెంటనే ఫలాలు అలా వచ్చేయవు కొంచెం ఊపికి పడితే ఈ జన్మలోనే మనస్సు ఏకాగ్రమై శుద్ధమై రాగద్వేషాలని జారమిడి చేసి శిథిలం శిథిలం చేసేస్తే అంటే మీరు చేయాల్సిందే రాగద్వేషములను శిథిలము చేయుట మనస్సు రజ రజోగుణం నుంచి తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంలోకి చేరుట జనరల్గా తమోగుణం ఊరికే చెప్పాలి ఉంది చెప్పాలి కాబట్టి చెప్తాం తప్ప ఇష్యూ రజోగుణం మీద ఫోకస్ ఎక్కువ ఆ చంచలము మనస్సు యొక్క చాంచల్యము మెయిన్ ఇష్యూ సో రజోగుణం చెప్పే పక్కనే తమోగుణం కూడా అంటూ ఉంటాం అల్టిమేట్గా దాన్ని కూడా మనం పరిహరించాల్సి ఉంటుంది కనుక సో తమోగుణము యొక్క సమస్య సాధకులలో కొంచెం తక్కువ ఉంటుంది తమోగుణం సమస్య ఎవరికి ఉంటుందంటే ఓవర్ ఈటింగ్ అంటే అధికమైనటువంటి ఆహారాన్ని తినటం ఒబేసిటీ ఉండటము తర్వాత మాదక ద్రవ్యములు నిషాన్ని కలిగించే ద్రవ్యములకు సబ్స్టెన్సివ్ యూజ్ అంటారు ఇటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళు తమోగుణము యొక్క గుప్పిట్లో ఉంటారు వాళ్ళకి దాని నుంచి బయటకు రావటం కోసం రజోగుణం ఇజ మెట్టు ఆ తమోగుణం నుంచి రజోగుణంలోకి రావటం సో బట్ మనలాంటి సాధకులకు ఆ సమస్యలు తక్కువ తక్కువ లేకపోతే లేవని కూడా అనొచ్చు మన సమస్య ఏంటంటే రజోగుణం రజోగుణము అంటే రజోగుణము అంటే దాన్ని కూడా అర్థం చేసుకునే పద్ధతి అవుతుంది మనస్సు చాలామంది అంటారు మనస్సు చాలా చెంచలంగా ఉందండి స్వామీజీ చెప్పిన మాట వినలేదు మనస్సు నిలబెట్టలేదు ఏం చేయమంటారు అని అంటారు అని ఆ సమస్యని ఆ తప్పు మనస్సు దన్నట్టుగా మాట్లాడతారు ఏమండీ బట్ అలాగంటే దాన్ని అటువంటి డివిజన్ కూడా సరికాదు మనసు అలా ఎందుకయింది మీరు అలా తయారు చేస్తారు మీ ఇప్పుడు ఆ పిల్లలు అల్లరి చేస్తున్నారు చెప్పిన మాట వింటలేదు అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తారు బట్ ద పాయింట్ ఈజ్ ఆ పిల్లల్ని ఈ తల్లిదండ్రులే అలా తయారు చేస్తారు వాళ్ళని బాగా మప్పి చాకలెట్లు ఇవి పెట్టి అల్లరి చిల్లర్లన్నీ వాళ్ళకి నేర్పి తర్వాత ఏమో డ్యాన్సులు సినిమాలు అన్నీ వీళ్ళే పని కట్టుకుని నేర్పి వాళ్ళు అన్నీ బాగా తరవగా నేర్చడం దాంట్లో గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత చెప్పిన వాడు వెంటలేదని కంగారు పడతారు అది ఎలా కుదురుతుంది అదే విధంగా మన మనస్సుని మనమేమో దాన్ని బాగా మప్పి మప్పి మప్పి దానికి సంసార వాసనలు ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం పాలిటిక్స్ అన్నీ మనకే కావాలి తర్వాత లోభము కామనలు క్రోధము ఈర్ష్య అసూయ అసూయలు వాళ్ళు ఏమో మనకంటే మంచి కారు వాళ్ళు నడుపుతున్నారు మనకంటే ఎక్కువ ఖరీదైన డ్రెస్ వాడు వేసుకున్నాడు ఇలాంటి అసూయలు ఇవన్నీ కూడా మీరు మనస్సుకి నేర్పి ఇప్పుడేమో ధ్యానం చేసుకుంటే మనస్సు చెప్పిన మాట వింటలేదని కంప్లైంట్ చేస్తే సో ఆ దోషం మనస్సు నెత్తి మీరు ఎక్నాలజీ చేయాలి ఇట్ ఈస్ ఎ మిస్టేక్ దట్ ఐఆమ్ డూయింగ్ నా మిస్టేక్ అది ఈ సంసార వాసనని నేను తగ్గించుకోవాలి అని మనస్సు చెల్లి మాట తర్వాత చూద్దాం ముందు మీరు ఏం చేస్తారంటే సంసార వాసనల్ని కట్ ఆఫ్ చేయడం ప్రారంభించండి తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని అభ్యాసం చేసి అత్యంత సరళమైనటువంటి జీవనం వెరీ సింపుల్ డిసిప్లిన్డ్ అండ్ ఆర్డర్లీ లైఫ్ అలా ఉండాలి ఆర్డర్లీగా ఉండాలి అండ్ ఆర్డర్లీ అంటే సింప్లిసిటీలోనే ఆర్డర్ ఉంటుంది ఎప్పుడైతే మీరు లైఫ్ను చాలా కాంప్లెక్స్గా పెట్టారో దాంట్లో ఆర్డర్ ఉండదు